పంచముద్రల యొక్క వివరం ఎరిగి చేయాలన్నమాట జ్ఞానం అందరూ చేస్తారు కానీ ఏ ముద్రలో ఉండి చేస్తే మనకి ధ్యానం లక్ష్యం ఏమిటి మనసు నిలకడ చెంది సులభంగా జరుగుతుంది అనేది అవగాహన ఉండాలి సాధన ఎందుకు పూర్ణమైన అవగాహనతోటి చేస్తేనే అది వీలు మీ రోజు ఇందరో అందరూ ఇంట్లో వంట చేస్తున్నారో అవగాహన కలిగి చేస్తున్నారా అవగాహన లేకుండా చేస్తున్నారు అవగాహన లేకపోతే చేయడానికి వీలు అవుతుందా ఇది అంతే అదేనండి కాబట్టి సాధారణంగా ధ్యానం అంటే అందరూ ఏమనుకుంటారు ఏదో దగ్గర కాళ్ళు చెరువులు కట్టేసుకుని కళ్ళు మూసుకొని ధ్యానం అవుతుంది అనేది ఒక అలవాటుగా అనుకునేటువంటి అంశాలు అలా అవదు ధ్యానం అంటే అలా మామూలుగా అయ్యే పని కాదు అన్నదే ప్రతిదాని ఒక స్పష్టమైనటువంటి నడక నడత అనే అది తెలుసుకుంటారనే పంచముద్రలు చదవండి ఈ పంచముద్రలలో ఏదో ఒక ముద్రలో ఉండి ధ్యానాన్ని ధ్యాన సాధన చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మీరు ఫలితాలను సాధించగలరు చదవమ్మా పంచముద్రలు చదివితే కేచరి అన్నింటికంటే మొట్టమొదటి ముద్ర ఏమిటంటే కేచేరి కేచరి అంటే అవన్నీ చేస్తే ముద్ర ఒక్కొక్క వాక్యం చదువు ఇప్పుడు అందులో కొన్ని చేస్తున్నారు అన్నీ చేయడం లేదు కొన్ని చేస్తున్నారు చదువు సరిగ్గా చదువు తొందరపాటు లేకుండా సరిగ్గా అర్థం చేసుకుని చదువు అంటే ఏం చేయాలి ఏకాంతంగా ఉండాలి దాని అంటే పర్వతం పండగమనే కాదు ఏకాంతమైన ప్రదేశంలో ఉండాలి ఒక ఆసనం సరిగ్గా ఉండాలి స్థిరమైన ఆసనంలో ఉండాలి కదలకుండా కూర్చోవాలి ధ్యానం చేసేప్పుడు చాలామంది కదులుతున్నారండి కదలకూడదు ఇంక కదిలితే దృష్టి ఎదిరిపోతుంది అర్థమైందండి కదలకుండా కూర్చోవాలి పద్మాసనం అంటే ఏమిటి మీరు కూర్చుంటారు పద్మాసనమేనా ఇది సుఖాసనం సుఖాసనం ఆసనం కింద లెక్కకు రాదు సుఖాసనం అనేది ఆసన సిద్ధికి లెక్కకు రాదు కుర్చీలో కూర్చునే వాళ్ళు అసలే లెక్కకు రాదు అదేవిందంటే పద్మాసనం అంటే ఏంటి ఈ కాలు దీని మీద ఈ కాలు దీని మీద వేస్తే అది అది అది పద్మాసనం ఆ పద్మాసనం అయ్యాలి అంటే సగం సగం కళ్ళు తెరిచి చూస్తున్నవాడవి చిత్తమును నవద్వారములందు పోనీయక నిరోధించాలి అంటే ఏంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనకి శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలు ఉన్నాయి కదా ఆ నవద్వారములందు చిత్తమును పోనిపోకుండా నిలపగలగాలి వాటి యొక్క స్వభావ ఆ ఇంద్రియాలు నీకు తోచకుండా ఉండాలి అని అర్థం అంటే ఇంద్రియాలకు సహజ లక్షణం ఏంటి బయటికి పోవడం బయటికి పోకుండా లోపలికి తిప్పాలి కొండలి శక్తిని మేలు కొట్టుకుంటామంటే అసలు అంటే ఏంటి ఎలా మేల్కొలుద్దాం ఇప్పుడు మీ అందరికీ మేల్కొని ఉందా కొండలని శక్తి మేల్కొని ఉందా ఆ కొండలని శక్తి మేల్కొని ఉంటే వెంటనే ఏమవ్వాలి మరి ఆప ఆపలేదు రేచకం తర్వాత రేచకం తర్వాత కుంభకమో కూరకం తర్వాత కుంభకమో ఏదో ఒక దాంట్లో నువ్వు నిలబడి ఉన్నప్పుడు మాత్రమే కొండలి శక్తి మేల్కొండ మరి నేను కొండలి శక్తి మేల్కొన్నానంటున్నావు ధ్యాన సమయంలో నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను ఏ ఒక్కరూ ప్రాణవాయువుని ఆపలేదు సాధ్యమే అసాధ్యాలు ఏం కావు కానీ ఓ రోజులో ఓ పట్ల వచ్చేవి కావు సరే ఏదేమైనప్పటికీ కేచరి అనేది కేచరి ముద్ర అనేది సాధనలో అత్యంత సులభంగా అత్యంత తొందరగా సాధించేదన్నమాట అదే కేచరి ముద్రతో ధ్యానానికి అత్యంత ప్రధానమైనది ఈ కేచరి ముద్రే ఈ కేచరి ముద్ర ద్వారా అంటే యోగం అంటే ఏమిటంటే ఈ పంచముద్రల యొక్క విషయం తెలిసి చేయటమే యోగం అంటే మిగిలినవన్నీ యోగం యోగం అంటే కుదరదు మీరు మీరు ప్రపంచం అంతా చెప్పి యోగం అంటే లాభం లేదు నీకు ఈ పంచముద్రల యొక్క విషయం తెలియకుండా నేను యోగాన్ని అవలంబించానండి అంటే లాభం లేదు కాబట్టి ఏం చేయాలి ఉండాలంటే మేల్కొలపాలి మేల్కొల్ అది మేల్కొంటే ఏమవుతుంది ప్రాణవాయు నిరోధం జరుగుతుంది అర్థమైందండి ప్రాణవాయు నిరోధం ఎలా జరుగుతుంది అంటే బాహ్య ప్రాణం జరగకుండా ఉండాలి ఇప్పుడు ఈ పైకి ఆస మాట్లాడుతున్నాను ఏమైనా కొట్టుకుంటుందా మాట్లాడుతున్నాను కానీ కొట్టుకోవట్లా అర్థమవుతుందా ఇదేం పైకి కింద కదలంటలేదు బాహ్య ప్రాణం కదలదు అనమాట బాహ్య పూరక రేచక కుంభకాలు కదలవు ఎక్కడ జరుగుతాయి మరి అంతర పూర్వక రేచక కుంభకాలు జరుగుతాయి అవి ఎక్కడ ఉన్నాయి అనుభవంలో ఉంటాయి అంతర ఎడ పింగళ ప్రాణం మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది బాహ్యంగా ఊపిరికి కొట్టుకునే ప్రాణం మాత్రం ఆగిపోయి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే కొండల్ని మేల్కొంటుంది ఇది మీకు అనుభూతం అవ్వాలి ఇది కొండల్ని మేల్కోవడం ఆ స్థితి అక్కడ కలగాలి కలిగి నీట నిలబెట్టుకోగలిగే సమర్థత రావాలి సమర్థత చాలా ముఖ్యం సరే నిరోధం చేయ జరిగింది అంటే ఏంటి తెలియదు తాలూలు తాలుగులు అంటే దవడలు ఈ తాలూలంటే దవడలు ఈ తాలూ ఖర్చుకోకూడదు అంటే అర్థం ఏంటి మనం సాధారణంగా కుంభకం చేసినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు ఖర్చుకుంటాయి పళ్ళు ఖర్చుకుంటే కానీ కుంభించలేవు కాని పళ్ళు ఖర్చుకుని కుంభించరాదు అని చెప్తున్నాడు ఎందుకని పళ్ళు ఖర్చుకుని కుంభిస్తే మరణం వైపు వెళ్ళిపోతుంది పళ్ళు ఖర్చుకుని కుంభిస్తే మృత్యువు వైపు కాబట్టి పళ్ళు ఖర్చుకోకుండానే కుంభించాలి ఇంకేం చేయాలి తాలుగుల మధ్యలో ఒకటి ఉంది జీవామూలం ఒకటి ఉంది జీవామూలమంటే కొండనాలుగా జీవహామూలమంటే కొండనాలుగా ఆ కొండనాలుక స్థానం దగ్గర దృష్టి పెట్టాలి ఎక్కడ పెట్టాలి కొండనాలుగా విశుద్ధికి ఆజ్ఞకి మధ్యలో ఆ దివహామూలం అంటే కొండ స్థానం ఆ కొండ స్థానం దగ్గర దృష్టి పెట్టాలి పెడితే మూడు రోజులు చెప్పాడు అక్కడ మూడు రెండు మూడు జంటలు చెప్పాడు ఏమేమిటి బయటికి పోదు లోపలికి పోదు నువ్వేమంటున్నావు నీ మనసుకు రెండు పద్ధతులు ఉన్నాయి బయటికి పోనివ్వలేదా లోపలికి పోతుంది లోపలికి పోయిందా బయటికి రాదు ఎటువంటి దాని వ్యవహారం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట బయటికి పోనివ్వకూడదు అని లోపలికి పోనివ్వకూడదు మధ్య లక్ష్యంలో ఆపాలి దాన్ని ఈ జీహామూలం ఏమంటారు మధ్య లక్ష్యం అంటారు బాహ్యానికి పోనివళు లోపలికి పోనివళు అని సమాజ నిష్ఠుడవు కావు అని వ్యవహార నిష్ఠుడవు కావు ఈ మధ్య లక్ష్యంలో ఉండాలి ఉన్నావు ఇంకోదంటే ఊర్ధ అధోభాగములు నీకు ఇక్కడ ఉండమంటే అదేం చేస్తున్నాట నేనైతే ఆజ్ఞాకన్నా పోతాను లేకపోతే కింద కన్నా పోతాను అంతేగాని అక్కడ ఉండవు అక్కడ ఆగమంటే ఏం చెప్తుందండి అది పోతే నేను ఆజ్ఞాకన్నా పోతాను నన్ను పోని లేదంటే కిందకన్నా వచ్చి అనాహనలో కూర్చుంటాం అక్కడ ఉండను అంటే అర్థమైనా ఇది ఊర్ధ అధుభాగము అంటే మనసులో ఎప్పుడు మీరు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు లోపలేం జరుగుతుంది కాసేపు భావం కాసేపు అభావం భావము అవ్వకూడదట అభావం కూడా అవ్వకూడదు అర్థమైన ఇది మధ్య లక్ష్యం అంటే ంత స్పష్టంగా ప్రాణమనస్సులని నిలపగలగడం రావాలి తర్వాత అంటే ఏంటి అదేగా పళ్ళు బిగపట్టకూడదు అని చెప్పి లూజ్గా ఉండాలన్నమాట అలా చూడకూడదు శరీరం బిగించేసి అలా చేస్తే లాభంలా మనస్సు అంటే అంటే మూర్ధిని అంటే అక్కడ మూర్ధని స్థానం అంటే అక్కడ ఇక్కడ ఇది మూర్ధని స్థానం ఇక్కడ నిలిపి ఉందాలంట దృష్టి ఇప్పుడు ప్రాణాన్ని ఏమో ఇక్కడ కంఠగతంలో నిలపాలి మనసునేమో ఇక్కడ నిలపాలి ఎదిట చిత్త వృత్తి నిరోధం చిత్త వృత్తి నిరోధం యోగా చిత్త వృత్తి నిరోధక అన్న సూత్రం ఇలా చేస్తే అది వృత్తి నిరోధం అయిపోతుంది ఎంతసేపట్లో అవుతుంది చెప్పగలరా రెపపాటలో అవుతుంది ఈ కేచరి ముద్రలో ఈ విధి విధానం ఎరిగి గనక చేసిన వాడికి ఆ యోగ సిద్ధి రెపపాటలో జరుగుతుంది చిత్త వృత్తి నిరోధం అనేది వాడికి రెపపాట అలా అయిపోతుంది అంటే అలా కూర్చుంటే అలా అయిపోతుంది అది ఈ ముద్రలో ఉన్నటువంటి విశేషం అర్థమైందండి ఇది కేచరి ముద్ర అది కా సడమే కష్టం ప్రయత్నించి తెలుసుకోగలిగావా చిత్తవృత్తి నిరోధం రెప్పపాటే అత్యంత సులభం అనమాట యోగ సిద్ధి పొందడం ఈ కేచరి తెలిసిన వాడికి క్షణం క్షణంలో అయిపోతుంది జ్ఞానమే చిత్తవృత్తి రహితం అవగానే చిత్తశుద్ధి కలగడం చాలా సులభం చిత్తవృత్తి రహితం అయ్యేంత వరకు చిత్తశుద్ధి కలగదు ఇది బాగా గుర్తుపెట్టు సూక్ష్మంగా ఉన్నటువంటి వాసనా బలాన్ని సంస్కార బలాన్ని రద్దు చేయాలి అంటే ఈ చిత్తవృత్తి రహిత స్థితి చాలా ముఖ్యం అది ఆ చిత్తశుద్ధిని సాధిస్తే తప్ప ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగదు కాబట్టి యోగ లక్ష్యం ఏంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఆ దాన్ని అందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఈ చిత్తవృత్తి రహిత స్థితిని చిత్తశుద్ధిని సాధించాలి సాధించాలి అంటే కేచరి అత్యుత్తమ మార్గం అన్నమాట ఎంతో మంది ఉన్నారు గణపతి సత్యానందులు భారతదేశంలో ఈ కేచరి ముద్ర ద్వారా అధ్యా అభ్యాసం చేసే యోగ సాధకులు కోట్లల్లో ఉంటారు కోట్లల్లో ఉంటారండి భారతదేశం తక్కువ ఉండరు కోట్లల్లో ఉంటారు ఉత్తరాదిలో మీరు హిమాలయాల అందరూ ఈ కేచరితో సాధన చేసేవాళ్ళు ఉంటారు మొత్తం క్రియాయోగ సాధనంతా ఈ కేచరి మీద ఆధారపడు అసలు భారతదేశంలో ఉన్న యోగ మార్గాలు అన్నింటిలో కూడా ఈ కేచరి అభ్యాసాన్ని బాగా చేయిస్తారు అందుకే చివరి వాక్యం ఏం ఇది తెలియట అతి అతి కష్టం తెలియట అతి కష్టం తెలిస్తే అనుభూతి రెపపాటే రెపపాట్లు ఇది కేచరిలో ఉన్న విశేషం కాబట్టి ఇప్పుడు ఐదు పంచముద్రల విషయమో ఇవాళ చెప్తాను ఐదులో మీకేది సులభమో అది మీరు ప్రయత్నించాలి ఐదు అందరికీ సులభం కాదు కానీ ఐదులో నీ సంస్కార బలాన్ని బట్టి నీ ప్రాణ బలాన్ని బట్టి నీ మనోబలాన్ని బట్టి ఒకటి సాధ్యం ఆ సాధ్యమయ్యేది ఏదో నువ్వు తెలుసుకొని దాని ద్వారా ఈ యోగ సిద్ధిని సంపాదించ తర్వాత భూచేరి కేచరి భూచేరి కే అంటే ఏం చెప్పండి అసలు తెలుసా నేను ఖేచెరి అని ఎందుకన్నారు ఖగము అంటే అర్థం ఏంటి ఖ అంటే ఆకాశం ఖం మనోబుధిరేవ అహంకార ఐతి భిన్నా ప్రకృతి రష్ట ఖం అంటే ఆకాశం ఈ ఖకార శబ్దంతో తిప్పేదంతా ఆకాశం కేచరి ఆకాశ లక్ష్యం అనమాట ఒకటి అయిపోయింది కేచెరి అంటే అంటే నీ లోపలే ఉన్నటువంటి ఆకాశ స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది కేచరి పంచభూతాలతో నేను తయారయ్యాను తయారయ్యా తయారయ్యాను అని అంటున్నావా కానీ నీలో ఉన్న ఆకాశం నీకు ఎప్పుడైనా తెలిసిందా ఊరికే మాటగా చెప్పుకున్నావు సాంఖ్య విచారంలో ఆకాశం అవకాశం ఇచ్చిందండి నీకు తెలియదుగా తెలియాలి అంటే ఏం ఈ కేచరిని ఆశ్రయిస్తే ఆకాశం అంటే రెపకాట తెలుసు దీనిని చిత్తాకాశం అని పిలుస్తారు ఐదు గగనాలు ఉన్నాయి పంచగనాలు ఈ పంచముద్రలతో పంచగనాల సంగతి తెలిసిపోయినాడు అర్థమైందంటే కే చరితో తెలిసేది ఏమిటి చిత్తాకాశం చిత్తమునందు కూడా ఒక ఆకాశం అంటే చిత్త వృత్తి శూన్యస్థితిలో చిత్తం ఆకాశ స్థితి అందు నిలబడిపోయింది ఆకాశ పంచకంలో భాగం చిత్తం అర్థం ఏంటంటే ఆ ఆకాశ స్థితిలో నిలబడిపోయింది అనాహత నాదం అనేటువంటి పేరు వినే ఉంటారు ఈ అనాహత శబ్దమైనటువంటి నాదాన్ని వినాలన్నా కూడా ఈ చిత్తాకాశ స్థితిలో నిలబడి ఉండాలి ద్వారా అది వినొచ్చు భూచెరి ఇప్పుడు అంటే ఏంటి పళ్ళు కదిలించగా అంటే మూయకుండా పళ్ళు మూయకుండా ఎన్న జరగని ఈ కళ్ళు మాత్రం మూయవు కళ్ళు కళ్ళు మూసిరియా తరవాలంటే ఏం జరగాలి ఉపవాయువులు ఏమిటవి దేవదత్త దేవదత్త కృపర నాగ ధనుంజయ అని ఇలాంటి ఐదు ఉపవాయువులు అర్థమైందండి ఇప్పుడు ఈ భూచెర్యలో మంటమటి లక్షణం ఏమిటి కనులు మూయక అంటే ఈ ఉపవాయువుల యొక్క చలనాన్ని ఆపగలుగుతావు అనమాట ఐదు ప్రధాన వాయువులు ఐదు ఉపవాయువులు ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్లనే బాల్య యవ్వన వృద్ధ కౌమార వృద్ధాప్యములు ఏర్పడుతున్నాయి ఈ నాలుగు ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఐదు ప్రధాన వాయువులు ఐదు ఉపవాయువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి విడిపోతూ ఉంటాయి ఈ ప్రాణ సంయోజనీయత బంధం చేతనే బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు ఏర్పడతాయి ఈ భూచేరి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేన్ని బంధిస్తున్నారు ఇప్పుడు ఉపవాయువులను బంధిస్తాడు కథలను ఇవ్వడం అనమాట ఉపవాయువుల బంధనం ఎరిగి చేసేది భూచేరి అందులో మొదటిది ఏంటట నేత్రోన్మీలనం అవ్వకుండా చూడగలగటం అలాగే చూస్తుండట అలాగే చూస్తున్నాడు అలాగే చూస్తున్నాడు అలాగే చూస్తున్నాడు ఎంతసేపు అయినా అంత రేప పడమన్నా అర్థమైనా కనులు తెరిచి ఉంచి ఇప్పుడు ఎక్కడ పెట్టాల బొట్టు పెట్టుకుంటున్నారే భ్రూ మధ్యస్థానం కళ్ళు తెరిచే ఉంచాలి కానీ మనసును ఎక్కడ దృష్టిలో పెట్టాలి భ్రూ మధ్యస్థానంలో నిలిపి ఉంటాలి ఇప్పుడు మీరందరూ ఎలా చేస్తున్నారు మూయగానే భ్రూ మధ్యస్థానంలో ఉంటుంది అది అటు ఇటు పోదు అవునా ముఖ్యంగా మీరు ధ్యానపాఠం చెబుతూ చేయించే అలవాటు మీరు అవునా కదా మాట్లాడగానే ఎటు పోతుంది పక్కకు పోతుంది మాట్లాడగానే అది భ్రూ మధ్యలో పక్కకు పోతుంది ఎందుకనిట భ్రూ మధ్యస్థానంలో ఉన్నప్పుడు నీకు మాట్లాడడం అలవాటు లేదు లేదు కాబట్టి అభ్యాసం చేయాలి అంటే నీ దేహేంద్రియ మనోవ్యాపారములనన్నింటినీ వెనక్కి తీసుకుని భ్రూమధ్యస్థానంలో నిలిపి ఉంచి కళ్ళు తెరచి ఉంచి సహజమైపోయితే తప్ప నువ్వు మాట్లాడాలి అర్థమైన కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనసును ఎక్కడ ఉంచాలి భూమధ్యస్థానంలో ఉంచాలి కళ్ళు తెరిచి ఉంచాలి మనసును భూమధ్యస్థానంలో ఉంచాలి నెక్స్ట్ అంతే చూడండి ఎంత సో సింపుల్లో వెరీ సింపుల్ అన్నిటికంటే భూచెరి చాలా సింపుల్ అండి కళ్ళు తెరిచే ఉంటాడు అంతే అంతే అలా చూస్తూ ఉంటాడు అంతే కళ్ళు రేపలు పడవ అంతే ఎంతసేపు చూసినా కనురేపలు పడవ అంతే అలా చూస్తూ ఉంటాడు అంతే దీనివలన నీ బుద్ధి వికాసం వంద శాతం పెరుగుతుంది ఈ భూచెరి వల్ల గొప్ప విశేషం విద్యార్థులందరికీ వరం ఇది భూచేరి అండి ప్రయత్నించి పూర్వం తల్లిదండ్రులందరూ ఈ భూచెరిని నేర్పేవాడు మా చిన్నప్పుడు నేర్పే భూచెరి కనురెప్ప వేయక చూచుట दृष्टि ने भ्रूम निचुट रोजू पद नि प्राक्टिस चाल विद्यार बुद्धि धारणाशक्ति अद्भुत में बुद्धि विस अद्भुत वस्तु अर्थमें मनो निग्रहोपा सुलभंग सुलभंग मनस निग्रह रेप वेयक चूस्त दृष्टि ने भ्रूमध्य में निप पद निषाला अला गुच्न मनस निग्रह धारणाशक्ति अद्भुत में బుద్ధి వికాసం వంద శాతం పెరుగుతుంది ఇప్పుడు ఎంతుందో అంతాకే అంతా పెరుగుతుంది అనమాట చాలా సులభమైంది భూచేరి అందుకే ఒక్క వాక్యమే ఉంటుంది భూచేరి ఇంకేముండదు ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎలా చేయి ఇలా చేయి కేచరిలో చెప్పిన నియమ నిబంధనలు ఏ ఉండవు భూచేరి అత్యంత సులభం అన్నమాట సాధకులందరికీ కూడా కాబట్టి మీరు మొట్టమొదటి అభ్యాసం చేయవలసింది భూచేరి సద్గురుమూర్తి యొక్క కళ్ళని వరకు మాత్రమే చూడాలన్నమాట అలా అభ్యాసం చేసుకోండి చాలా సులభం అప్పుడు ఆ కళ్ళు నేను ఎప్పుడూ వెంబడిస్తూ ఉంటాను ముందు రెండు కళ్ళని అట్లా చూస్తూ ఉంటాం రెండు కళ్ళు నిలబెట్టి చూడగా చూడగా చూడగా చూడగా చూడగా చూడగా చూడగా ఒక పది రెండు కళ్ళు కలిసిపోయి ఒక కన్ను అయిపోతుంది రెండు కళ్ళు కనబడుతున్నాయా ఆ రెండు కళ్ళని అలాగే చూస్తూ ఉండండి మహర్షి యొక్క కళ్ళని చూడగా చూడగా చూడగా చూడగా చూడగా రెండు కళ్ళు ఏమైపోతాయి ఒకటైపోతుంది ఒక కన్నుగా మారిపోతుంది అలా ఒక కనుగా మారిపోయింది దశలో అలా నిలబడిపోయి చూస్తుండే మనసు ఆగిపోతుంది అంటే మనసును కట్టేయడం ఎంత సులభమా అని మీకు పది నిమిషాల్లో తెలిసిపోద్ది అనమాట నానా కష్టాలు పడుతున్నారు సంవత్సరాలతో మనసును కట్టేయడానికి ఏం అవసరం లేదు అలా సింపుల్ పది నిమిషాల్లో కట్టేసేదండి ఇలా చూస్తుంటే కట్టుబడిపోతుందండి మధ్య లక్ష్యం ఇది వచ్చా మనకి అయితే మనకేం అలవాటు సాంత్రం కళ్ళు తెరిచన్నా చూస్తావు లేదంటే కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది కళ్ళు బాగా తెరి చూస్తే కలమణిలో మొదట్లో వస్తాయి తర్వాత రావు ఈ కళ్ళు అగ్నిస్వరూపం అండి బాగా గుర్తుపెట్టుకోండి కళ్ళు అగ్ని స్థానాలు అనమాట అందుకనే కళ్ళు మంటలు వస్తాయి అన్నమాట అలా చూడగా చూడగా చూడగా తగ్గిపోతాయి ఏం ఉండదు అని మొదట్లో మీకు అభ్యాస బలం లేక శరీరం దుర్బలంగా ఉంటుంది చేత అనిపిస్తుంది అది అలవాటు అయిపోతే దాని అంత లేదు అసలు అలా చూస్తూ చూస్తూ ఉండగానే నీ మనసు ఆగిపోతుంది నువ్వేం దానికోసం బ్రహ్మప్రయత్నం ఏం చేయక ఊరకు చూస్తూ ఉంటే నేను అందుకే ఎక్కడికి ధ్యానానికి వెళ్తే నేను కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటాను కను రేప వేయకుని అందరేమో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటాను నేనేమో కను రేప వేయకుండా అందరినీ చూస్తూ అంటే భూచెర్యనమాట సులభం అనమాట భూచెర్యలో అర్థమైన నేను ఎప్పుడు కళ్ళు మూసుకొని చెయ్యను ఎందుకని అవసరం లేదు అని అవసరం లేదు కళ్ళు తెరిచి ఉంటే ఆగిపోదు ఆగిపోయింది ఏమో నువ్వు దానికోసమేగా నాన్న తెప్పలు పడుతుంది ఆ కళ్ళు మూసుకుని ఆదని ఇదని ఆ జానం అని ఈ చేస్తున్నా మనసును కట్టేయడానికైనా కాదు ఇంకా అంతకుమించి వేరే లక్ష్యం లేదుగా మనసును కట్టేయడం చాలా సులభం పది నిమిషాల్లో కట్టేయొచ్చు అలా చూస్తూ ఉంటే చాలా తర్వాత నీకు అది సహజం అయిపోతుంది అలా ఊరకట్టు చూస్తుంటేనే అయిపోదు వన్ విషయంలోనే అయిపోదు దూచర్ చాలా సులభం అయితే వీటన్నింటిలో కూడా ఈ పంచముద్రలలో మూడు లక్ష్యాలు ఉంటాయి ఏమిటవి అంతర్లక్ష్యము బహిర్లక్ష్యము మధ్య లక్ష్యము మూడు లక్ష్యాలు ఉంటాయి అంతర్లక్ష్యము బహిర్లక్ష్యము మధ్య లక్ష్యము ఆ విషయం చెప్తున్నాడు ఇప్పుడు చదువు మళ్ళా అది చెప్తా ఇప్పుడు మనకు ఇప్పుడు ఎలా అలవాటు చేసుకోవాలట కనపడి కనపడకుండా మూసి ముయ్యకుండా శివుడి యొక్క ఫోటోలు చూస్తే మీకు ఎలా కనపడదండి అర్ధనీమిలిద నేత్రము అంటారు దీని ఏమంటారంటే అర్ధనీమిలిద నేత్రము సాంతం కళ్ళు మూసుకున్నవాడు కాదు శాంతం కవి తెరిచిన వాడు కాదు అలా అర్థాన్ని మేర దాన్ని అభ్యాసం చేయాలి ముఖ్యంగా ఎప్పుడు అభ్యాసం చేయాలి ముఖ్యంగా ఎప్పుడు నిద్రపోయే ముందు ఈ అభ్యాసం ఎప్పుడు చేయాలండి నిద్ర వచ్చేటప్పుడు ఏమైపోతుంది అంతేనా కాదు ఇప్పుడు ఏం చేయాలట అప్పుడు భూచర్ అభ్యాసం చేయకూడదు అప్పుడు ఏం చేయాలి ఉంచాలీమిత నేత్రుడ అంతర్లక్ష్యం ఏంట్రార స్థానం ఏంటి అంతర్లక్ష్యం ఇలా చేస్తే అది మధ్య లక్ష్యం అవుతుంది ఆ ఈ భూచెరి బాగా భూతత్వాన్ని స్థిరపరుస్తున్నాయి ఇందాక కేచరిలో మీరు ఆకాశ తత్వాన్ని తెలుసుకోవచ్చు ఈ భూచెరిలో భూతత్వాన్ని తెలుసుకోవచ్చు అండి అయిపోయింది తర్వాత షణ్ముఖి ఇది కూడా చాలా గొప్పది ఎలా అదిగో అదిగో అక్కడ చూపిస్తారు చూడు ఇదిగో ఇలా ఏమేమి చేయాలంటే ఇప్పుడు ఇంకేముంది అయిపోయింది ప్రాణం కూడా ఆవేశం మరి మనం నా నాసిక ఆరాధ్రాలు అసలు ఎప్పుడు పూయటం లేదు కాదు మూడు వందల రోజులు ఇరవై గంటలు ఎప్పుడు ఏం చేస్తున్నాం షణ్ముఖి చాలా కష్టం కేచర్ కంటే కూడా షణ్ముఖి చాలా కష్టం కేచర్ ఏమో మనసుతో ప్రాణాన్ని నియమించడం అది సులభం కొద్దిగా నేర్చుకోవడం కష్టం కానీ తర్వాత సులభమే కానీ షణ్ముఖి అసలు నేర్చుకోవడము కష్టమే ఆచరించడము కూడా కష్టమే ఎందుకనిట ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టి ఉంచాలన్నమాట ఈ రెండు చేతుల్ని ఇలా మూసి ఉంచాలి ఇలా మూసి ఎంతవరకు ఉంచాలయా అంటే నీ లోపల వినపడేటటువంటి అనాహక శబ్దం వినపడి ఆ శబ్దం నీ శరీరం అంతా వ్యాపించి ఆ శబ్దమంతా ఆ శబ్దం అంతా కూడా ఒక బిందుస్థానంలోకి చేరుకుని ఆ బిందుస్థానమునందు ప్రకాశం ఏర్పడి ఆ ప్రకాశ స్థానంలోను నిలబడి ఉండేటటువంటి స్థితి వరకు ఈ షణ్ముఖిని అభ్యాసం చేయాలి ఇది నాదెందుకడలేదా ఒక జీవితం పట్టచ్చు బాగుంది దాని విషయం ఇది దీని విషయం ఈ షణ్ముఖి చాలా కష్టం అనమాట కానీ అత్యంత ప్రభావశీలమైనటువంటిది షణ్ముఖి కష్టమే కానీ అత్యంత ప్రభావశీలమైనటువంటిది చాలామంది శ్రీ విద్యోపాసకులు గాని ఉత్తమ తరగతికి సంబంధించిన యోగ సాధకులు అందరూ కూడా ఈ షణ్ముఖిని అభ్యాసం చేస్తారు నిదానంగా చేయాలి అంటే ఒకసారే దూకటం కుదరదు ఎందుకని నాసిక రంధ్రాలు ముయ్యాలి శ్రోత్రములు ముయ్యాలి కళ్ళు ముయ్యాలి ఈ ఆరు రంధ్రాలని చేతులతో రెండు చేతులతో ముసి ఉంచి అంతర్గత ప్రాణం మీదనే సరిపెట్టుకునేటటువంటి సమస్థితిని సంపాదించాలి బ్యాలెన్స్ రావాలన్నమాట బాహ్య ప్రాణానికి దిగి రాకుండా ఆంతరిక ప్రాణం ముఖ్య ప్రాణం మీదనే నిలబడి ఉండి సదా నీ ఎందు మ్రోకుతూ ఉన్నటువంటి అనాహత నాదాన్ని గమనిస్తూ ఆ అనాహత నాదం ఒక బిందుస్థానం నుంచి ఉద్భవిస్తుంది ఆ బిందుస్థానమును దర్శించి ఆ బిందు మధ్యమునందు ఉన్నటువంటి ప్రకాశమును లక్షించి ఆ ప్రకాశ దర్శనాన్ని గనక పొంది ఆ ప్రకాశ స్థానం యొక్క మధ్యస్థానములను నిలబడి ఉండండి ఆత్మనిష్ట కలు బ్రహ్మనిష్ట కూడా షణ్ముఖి ఎంత ప్రభావశీలమైందంటే నీకు ఆత్మనిష్టని బ్రహ్మనిష్ఠని ఇవ్వగలడు కానీ సాధకుడు సరి అయిన వాడి ఈ షణ్ముఖిని అభ్యసిస్తే సంవత్సర కాలంలో పూర్తయిపోయింది సంవత్సర కాలంలో బ్రహ్మనిష్ఠుడు అయిపోతాడు ఇంకేం సందేహం సంవత్సర కాలం ఈ షణ్ముఖిని కనుక అంతర్లక్ష్యం మీద అభ్యాసం చేస్తే అతడు బ్రహ్మ నిష్యుడు అవుతాడు అంత ప్రభావశీలమైనటువంటి మంత్రుడు షణ్ముఖి ఈ దానికి అంతసేపు లేదు నీకు సిద్ధి యోగ సిద్ధి అంటే అర్థం ఏంటంటే ఆ సిద్ధి దశను సాధించడమే ముఖ్యం అది నీ ఆంతరిక పరిపాకాల మీద ఆధారపడవుతుంది ఆఖరదండి పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు అన్ని ముద్రలలో కల్లా ఈ శాంభవీ ముద్రే అత్యుత్తమమైనటువంటి ముద్ర అత్యుత్తమం అన్ని ముద్రలు మంచివే కానీ ఈ శాంభవీ ముద్ర అత్యుత్తమం జ్ఞాన సాధనకి అత్యంత అనుకూలమైనది ఈ శాంభవీ ముద్ర అర్థమేనండి యోగ సాధకులేమో షణ్ముఖి యోగ సాధకులకు షణ్ముఖి జ్ఞాన సాధకులకు షాంభవి చాలా మంది చెప్తారండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు పాపులర్గా మీకు ఆయన పేరు వినపడతారు చెప్పేది అయిందాక ఈ పంచముద్రల ద్వారా యోగ సాధన చేసేవాళ్ళు భారతదేశంలో కోట్లల్లో ఉంటారు కోట్లల్లో అందుకే చెప్పేది ఇది యోగ భూమి కర్మభూమి జ్ఞానభూమి ఇట్లాంటి పేర్లన్నీ భారతదేశానికి అందుకే వచ్చినాయి విదేశాలను చూసి వాళ్ళు చేసే ఏరోపిక్ ఎక్సర్సైజ్ నుంచి మనం యోగం నేర్చుకునే దశలో మనం లేవు ఈ పంచముద్రల ద్వారా యోగ సిద్ధిని పొందగలగడం అనేది జ్ఞాన సిద్ధిని పొందడం భారతదేశంలో కోట్లల్లో ఉంటారన్నమాట అయితే ఎవరి సాధన వారిది ఒకరు గూచరికి సంబంధించిన ఒకరు కేజర్కి సంబంధించిన ఒకరు షణ్వుకి సంబంధించిన ఒకరు శాంభవికి సంబంధించిన కానీ ఈ యోగ సాధకులలో ఈ శ్యాంభవి ముద్ర ఇది అత్యుత్తమైనటువంటి ముద్ర జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది యోగ సిద్ధి నుంచి జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి దీన్ని బాగా తెలుసుకోవాలి గోపిత యంత్ర తంత్ర మంత్రములతో చెప్పబడే సమస్త శాస్త్రము యొక్క గోప్యం రహస్యం అంటే ఏదైనా ఉందంటే అది ఏమిటంటే ఈ షాంభవి ఏ మంత్ర సిద్ధి ఏ తంత్రసిద్ధి కలగాలన్నా ఏ యంత్ర సిద్ధి ఈ షాంభవి ముద్రతో ఉపాసిస్తే తథ్యం ఆ సిద్ధి తథ్యం సిద్ధి కలగకపోవడం ప్రసక్తే ఉండదు అనమాట శాంభవి అందుకనే పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు ఈ షాంభవ్య ముద్రతో సాధన చేసేవాడు అత్యుత్తమ తరగతికి సంబంధించిన సాధకుడై ఉంటాడనమాట చదువు లక్ష్యములు మూడు విధములు ఇందాక చెప్పా ఏమిటది అంతర్లక్ష్యము బహిర్లక్ష్యము మధ్య లక్ష్యము ఈ మూడు ఉంటాయి షాంభవ్య ముద్రలో మిగిలిన వాటిలో ఏదో ఒకటే ఉంటుంది అయితే అంతర్లక్ష్యము కేచరిలో అంతర్లక్ష్యము భూచెరిలో బహిర్లక్ష్యం షణ్ముఖిలో మధ్య లక్ష్యం ఇట్లా ఉంటాయి కానీ శాంభవిలో మూడు ఉంటాయి అది శాంభవిలో ఉన్న విశేషం ముందు బహిర్లక్ష్యం చెబుతున్నారు అంటే ఇందాక చెప్పా అంటే ఒక భూచెరి బహిర్లక్ష్యం మీరు చూసినప్పుడు శ్యాంభవి ఎలా కనపడింది భూచెరికి దగ్గరగా కనపడి కానీ నిజానికి భూచెరి కాదు ఎందుకనిట మనసును వృత్తులకు పోనీయాక అక్కడ అది లేదు పూచరలో అది లేదు కాబట్టి మనసును వృత్తి నిరోధం చేయాలి అంటే నువ్వు ఎక్కడ నిలిపి ఉంచాలి సహస్రంలో నిలిపి ఉంచితేనే మనసు వృత్తులకు పోనీయాక అనేది సాధ్యం కాబట్టి మనసుని సహస్ర స్థానంలో నిలిపి ఉంచి కళ్ళు తెరచి ఉంచి ఏకకాలంలో చేయాలి ఇవన్నీ ఇంకేం చేయాలట ఒక ఇష్ట దైవాన్ని కానీ ఒక గురువుని కాని పట్టుకోవాలి ఆ గురువు రూపాన్ని కానీ కళ్ళు కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట అర్థమైందండి ఆ దేవత ఉపాసన మూర్తి మా ఉంటుంది కదా ఆ మూర్తి కానీ ఇష్టదైవ విగ్రహం కానీ ఆ రూపం ఉంటుంది కదా ఆ రూపాన్ని కానీ ఈ మూడింటిని ఏకకాలంలో పట్టుకోవాలి ఈ మూడింటిని ఏకకాలంలో పట్టుకోవాలి కళ్ళు తెరిచి ఉంచాలి మనసునేమో సహస్రార స్థానంలో నిలిపి ఉంచాలి ఆ గురువు యొక్క రూపాన్ని పట్టుకోవాలి లేదా ఇష్టదేవత రూపాన్ని పొందాలి ఇలా గనక సాధన చేసినట్లయితే ఇదేంటి ముద్రలో బహిర్లక్ష్యం అది మొట్టమొదట ముద్రను ఈ రకంగా అభ్యసించాలి ఇందులో దృశ్య ప్రధానంగా నిలబడి ఉంటుంది సదా నీ మనసు అటు ఇటు పోనివ్వక ఆ దృశ్యం మీదనే నిలిపి ఉంచుతాం ఇది మొదటి అదిట అర్థం ఏంటండి బహిర్లక్ష్యంలో నువ్వు ఎంత సహస్రార స్థానం మీద నిలపాలి అన్నా నిలబడదు కళ్ళు తెరిచి నువ్వు ఎంత ప్రయత్నించినా సహస్రార స్థానం మీద నిలబడదు ఎక్కడ నిలబడుతున్నాట అనాహత చక్ర స్థానంలో నిలబడదు బహిర్లక్ష్యంలో ఎప్పుడూ కూడా మనసు సహస్రాలలో ఉండమంటే ఉండదు అవకాశమే లేదన్నమాట అది అక్కడ కళ్ళు తెరిచున్నంతసేపు దాన్ని అందుకని ఏం చేస్తున్నావు అని ఒకటా అనాహత చక్రస్థానంలో నిలిపి ఉంచి కళ్ళు తెరిచి ఉంచి దృశ్యం మీద నిలిపావు ఇది బహిర్లక్ష్యం అర్థమైందండి కానీ క్రమేపీ చేయగా చేయగా చేయగా సాధనలో ఉత్తమగతిని చెందుతాం మధ్య లక్ష్యంలో దీంట్లోనే ఇంకేం చెప్తున్నాడు కళ్ళు తెరిచి ఉంచాలి మనస్సును అంతర్ముఖం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలట అనాహత చక్రస్థానం నుంచి మెల్లగా భ్రూ మధ్యస్థానానికి మనసును తెచ్చుకో ఇక్కడ నిలిపి ఉంచు ఇప్పుడు ఇదేమైంది మధ్య లక్ష్యం ఈ లక్ష్యం ఏమిటి మధ్య లక్ష్యం దీనిని తాలుమూలల మీద నిలిపినా మధ్య లక్ష్యం అనే అంటే అర్థం ఏంటి ఈ కపాల మీద మధ్యలో ఒక ఖాళీ స్థానం ఉంది అది ఆ కొండకి వెనకాలండి ఆ ఖాళీ స్థానం కొండ నాలుగు వెనకాలి కాబట్టి కొండ నాలుగు అనే స్థానం దగ్గర లక్షించినా కూడా మధ్య లక్ష్యం అనే అనుకూల కొండనాలుగు ఉంది నాలుగు పైన ఆ కొండ నాలుగ స్థానం దగ్గర దృష్టిని నిలిపి ఉంచాలి నిలిపి ఉంచాలంటే కొంతకాలం ఈ నాలుగతో దాన్ని తగల్చేట అలా అలా ట్రై చేస్తే దృష్టి అక్కడికి పోతుంది తర్వాత అదే సహజం అయిపోతే పోతుంది అర్థమైందంటే అలా నిలబడాలి మొదటది ఏంటి గురు బహిర్లక్ష్యంలో చెప్పేటో దృశ్యం మీద దృష్టి నిలిపింది ఎప్పుడైతే ఇలా వచ్చేసావో నీకు అంతర్ముఖ దర్శనాలు ప్రారంభం అవ్వడు దృశ్యం బహిర్దృశ్యం పోయింది ఇప్పటి వరకు పెట్టుకున్నటువంటి ఆ గురుమూర్తో లేకపోతే ఇష్టదేవతామూర్తో నీకు సాక్షాత్కరించేటటువంటి దర్శనం ప్రారంభం మధ్య లక్ష్యంలో ఏమిటి విశేషం ఆ దైవం యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు యథాతథ దర్శనం అంట యథాతథ దర్శనం అంటే ఆ దైవం ఎలా ఉంటే అలా కనపడుతుంది నువ్వు ఊహించినట్టు కనపడదు మొదట్లో భ్ర ఎలా ఉన్నావు నువ్వు ఊహించవు ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు విష్ణుమూర్తి నాలుగు చేతులు ఉంటాయి ఓ శంఖం ఉంటుందో చక్కెర ఉంటుందో గాథ ఉంటుందో ఎట్లా ఊహిస్తావు ఇది దృశ్యం అర్థమైనా అండి రెండవ లక్ష్యం మధ్య లక్ష్యంలోకి వచ్చేప్పటికేమైనా అంటే ఆ విష్ణుమూర్తి యథాతథంగా ఎలా ఉన్నాడో అలా చూడగలదు విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి కాదు ఏ దైవం సరే అమ్మైనా అయ్యైనా సద్గురుమూర్తి అయినా మహర్షులైనా శరీరులైన వాళ్ళు ఎవరైనా సరే రామకృష్ణపురం సే కావచ్చు భగవాన్ రమణలు కావచ్చు ఎవరైనా కావచ్చు అశరీరులైన సద్గురువులందరినీ ఆశ్రయించడానికి ఈ శాంభవి ఉత్తమమైన ముద్ర ఈ రెండవ స్థితిలో ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క యథార్థ దర్శన స్థితి కలుగుతుంది మనకి గుర్తు అంటే మూడవ స్థలలోనూ ఆ దర్శనం పోదు నువ్వు మెలకులో ఉన్నా ఆ దర్శనం చెదిరిపోదు కలలో ఉన్నా ఆ దర్శనం చదిరిపోదు నిద్రపోతూ ఉన్నా ఆ దర్శనం పోదు అది నిలబడే ఉంటుంది అప్పుడు మాత్రమే దాని దర్శనము అర్థమైనా ఏదైనా దర్శనం అంటే అర్థమైంది తెరపతి వెళ్ళావు ఏమడిగా ఎవరైనా దర్శనం బాగా అయింది ఆ బాగా అయిందండి ఏమిటి దర్శనం అంట ఇది అది కాదు ఆ ఇది దర్శనం అంటే ఆ శాంభవీ ముద్రలో ఉండి కళ్ళు తెరిచి ఉంచి దృష్టిని భూమధ్యంలో నిలిపి ఉంచి ఆ మూల విరాటిన శాంభవి ముద్రతో దర్శించి ఆ దర్శనాన్ని యథాతథంగా నిలుపుకున్నాడు నిలుపుకుని ఏం చేశాడు మూడవస్థ అందుకేం చెప్పాం ఏ క్షేత్రానికైనా వెళితే అక్కడ నిద్ర చేయాల ఎందుకు చేయాలన్నా మూడవస్థలలో నువ్వు దర్శనం నిలబడి లేదో నువ్వు తెలుసుకోవడం కోసం అక్కడ నిద్ర చేయమన్నావు అంతేగాని లడ్డు దద్దోదిన నిద్రపో అని కాదు అసలు విషయం పోయి తంతు మాత్రం మిగిలిపోయింది ఇప్పుడు అంత అర్థమైన అందుకే అసలు అసలు ఎప్పుడైతే పోయేటప్పటికేం చేస్తున్నావు నిద్ర లేదు భద్రాలేదు వెళ్తున్నావు కూడా పైకి పోవడం మునుగుండి తీసుకోవడం లడ్డు తీసుకోవడం వచ్చింది అర్థమైనా కాబట్టి దర్శనం అంటే అర్థం ఏంటి ఇప్పుడు మూడవస్థలలోనూ చెదిరిపోకుండా సదా అట్లా నిలబడి ఉంటుంది అది దర్శనం అంటే అలాంటి స్థితిని నువ్వు పొందాలి ఇదేంటిది మధ్య లక్ష్యం అంతర్లక్ష్యం అది అంటే ముందు శాంభవిలో బహిర్లక్షంలో సాధన చేయాలి క్రమేపీ వికాసం పూర్తయి పరిణామం పూర్తయి పరిణతి సాధించి పరిపక్వత స్థితి వచ్చేటప్పటికి మధ్య లక్ష్యాన్ని నిలబలుగుతావు ఆ మధ్య లక్ష్యంలో కూడా సహజమైపోయి దర్శన స్థితి వచ్చేసిన తర్వాత అంతర్లక్ష్యం క్షుముఘ్రా ఐదు జ్ఞాేంద్రియాలని జయించి అంటే జయించండి జయించండి మీ ఇల్లు అంతా మీ స్వాధీనంలోనే ఉంటుందా మీ ఇల్లు అంతా మీ స్వాధీనంలోనే ఉంటుందా ఉంటుందా ఉంటుందా ఉంటుందా ఎలా ఎలా మీ ఇల్లు అంతా మీ స్వాధీనంలో ఉంది నువ్వు ఏది కావాలంటే అది వాడగలుగుతున్నావు ఏది అవసరం లేదా ఉంటే దాన్ని పక్కకు పెట్టగలుగుతావు అది జయించడం జయించడం అర్థం ఏంటి ఆ స్థితిలోనే ఉండి నువ్వు గిన్నె వాడుతున్నావమ్మా గిన్నె అయిపోతావా అవో ఓ చెంచా వాడతావా అమ్మా చెంచా అయిపోతావా అవో అంతేనా కదా పట్టుచీర కట్టేవమ్మ పట్టుచీర్ణమై పదవా అవో అవేవి నువ్వు అవటల్లా కానీ అవన్నీ నీ స్వాధీనమయం అన్నా అర్థమైందా అలా స్వాధీనపరచుకోవాలంటే వేటిని ఈ స్థితిలో ఉండి జ్ఞానేంద్రియాలని ధర్మేంద్రియాలని అంతరింద్రియాలని ఐదు ప్రధాన వాయువుల్ని ఐదు ఉపవాయువుల్ని అన్నింటినీ స్వాధీనపరచుకుని జయించాడు ఇంద్రియ జయం నేనేమన్నారు ఇంద్రియ జయం తెరిచే ఉన్నాడు దృష్టి భూమధ్యంలో నిలబడి ఉంది సర్వేంద్రియాలని స్వాధీనపరుచుకున్నాడు కాబట్టి ఇదంటే అంతర్ముఖ ప్రయాణం ఇది సాధ్యమైనప్పుడు మాత్రమే అంటే నీ సూక్ష్మ శరీరం నీకు స్వాధీనమైపోయినప్పుడు మాత్రమే నీ సూక్ష్మ శరీరం నీకు స్వాధీనం అయిపోవాలంట స్థూల శరీరం గురించి మాట్లాడటాల సూక్ష్మ శరీరం సా స్వాధీనపరచుకున్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడట అంతర్లక్ష్యం మీద దృష్టి పెట్టాడట ఆ అంతర్లక్ష్యం మీద దృష్టి పెట్టి ఏమేం కనబడుతున్నాయట వాడికి ఇప్పుడు ఆకా శబ్దం యొక్క లక్షణం ఎవరిది ఆకాశం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి వదిలిపెట్టేశాడట శబ్ద స్పర్శ రూపరసంధాలని ఐదింటిని ఆ పంచభూత లక్షణాలకు వదిలేశారట ఈ ఐదు ఎప్పుడైతే తప్పుకున్నాయో వాడు ఏమయ్యాడు నిరామయుడు ఏమయ్యాడు నిరామయుడు అయ్యాడు ఆ నిరామయ స్థితిని సాధించాడు దీనే నిర్వాణం అని కూడా అంటారు నిర్వాణం నిరామయం నిర్వికల్పం నిర్వాణం నిరామయం నిర్వికల్పం ఈ ఇంద్రియజయాన్ని సాధించి ఈ పంచ లక్షణాలని పంచభూత లక్షణాలని ఆయాభూతముల వదిలిపెట్టడం రావాలంట అదేనండి అలా ఎవడైతే చేశాడో అప్పుడు ఏమైపోయింది స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలను దాటేశాడు ఈ అంతర్లక్ష్యంలో స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలని దాటి అవతల ఉన్నటువంటి దర్శనాన్ని పొందాడు పద్యలక్ష్యంలో సూక్ష్మ శరీరంలో ఉన్న దర్శనాలనే పొందాడు అంతర్లక్ష్యంలోకి వచ్చేటప్పటికీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటి ప్రజ్ఞాస్థితిలో నిలబడుండి నిర్వాణ నిరామయ నిర్వికల్ప ఈ మూడు స్థితులని సాధింపగలి సాధింపజేయగలిగే శక్తి ఈ సాంభవి అంతర్లక్ష్యానికి అదైన ఇంకేం చేశాడట ఆ స్థితి ఎందుండి కనబడుతున్నటువంటి దర్శనాలను సాక్షిగా చూస్తున్నాడు అంతకుముందు ఏమైపోయాడు ఆ దర్శనం మీదే దృష్టి నిలిపి ఉన్నాడు అంతే సాక్షిత్వం లేదు ఆ దర్శనంతో కలిసిపోతున్నాడు అంతకుముందు దృశ్యంతో కలిసిపోయాడు తర్వాతలో దర్శనంతో కలిసిపోయాడు ఇప్పుడు ఏమయ్యాడు ఆ దర్శనానికి సాక్షి అయ్యాడు ఆ సాక్షిగా ఉండి చూడగలిగే సమర్థత వచ్చినాడు అంతర్ముఖ ప్రయాణం జరుగుతోంది తాను సాక్షిగా ఉండి ఆ ప్రయాణాన్ని చూసుకున్నాను ఇప్పుడు సరి అక్కడ నువ్వేటి ప్రధానంగా పట్టుకుంటాను చూస్తున్నా చదివేటప్పుడు ద్రష్ట దృశ్యము దర్శనము ద్రష్ట అర్థమైందా ఏదైనా ఒకటి చూడాలంటే ఏముండాలి దృశ్యం ఉండాలి చూడబడేది ఉండాలి చూచే దర్శనం ఉండాలి చూచేవాడు ఉండాలి చూచేవాడు ద్రష్ట కాబట్టి అంతర్లక్ష్య స్థానమైనటువంటి సహస్రార స్థానంలో నిలకడ కలిగి ఉండేటప్పటికీ ఏమయ్యావు ద్రష్టమయ్యావు ద్రష్ట అంటే అర్థం ఏంటి ఇప్పటి వరకు ఇటువైపు కనపడేటువంటి దర్శనం ఆ సద్గురుమూర్తితో ఆ ఇష్టదేవతో ఎవరైతే వారేమయ్యారంటే వారికి నీకు అభేద స్థితి వచ్చి వారికి నీకు అభేదం నేను సాయిబాబా ఒకటే నేను యోగిరాజ్ మహర్షి వేదాద్రి మహర్షి గారు ఒకటే నేను విష్ణుమూర్తి ఒకటే నేను శివుడు ఒకటే నేను అమ్మవారు ఒకటే ఇలా ఏ దర్శనం కలిగితే ఆ దర్శనంతో ఏకత్వ స్థితి ద్రష్ట అంటే అక్కడ అర్థమయ్యేటప్పుడు ఆ ఏకత్వ స్థితి సాధ్యం ఇంకా భిన్నంగా ఉండడం అన్నమాట అభిన్నంగా ఉంటాను ఈ అద్వైత స్థితి సాధ్యం అర్థమైంది ప్రకాశం ఏది లేదు సపోజ్ ప్రకాశాన్ని పట్టుకున్నాడు స్వరూపజ్ఞానం స్వప్రకాశం ఆ ప్రకాశమే నేను అంతకుముందు ప్రకాశం ఎలా ఉంది కనబడుతోంది ఇప్పుడు ఎలా ఉన్నాడు ప్రకాశమే నేనుగా కాబట్టి దృశ్యము దర్శనము ద్రష్ట ఆ ద్రష్ట అన్న స్థితికి చేరుస్తుంది ఈ శాంభవి ముద్ర ఈ ద్రష్ట అన్న స్థితిలోనే నీకు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట సాధ్యం ఇవి లేకుండా సాధ్యం కావు కాబట్టి మూడు లక్ష్యాలు చెప్పారా లేదా ఈ మూడు లక్ష్యాల్లో మళ్ళా ఏ ముద్రలో ఏ లక్ష్యం ఉత్తమమైందో చెప్తున్నాడు అర్థమైంది ఏ ముద్రలో ఏ లక్ష్యం ఉత్తమమైంది భూచరిలో బహిర్లక్ష్యం మధ్య లక్ష్యంలో మధ్య లక్ష్యం మిగిలినటువంటి కేచరి షణ్ముఖి శాంభవిలో అంతర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కాబట్టి ఆ అంతర్లక్ష్య స్థితికి చేరుకునేటప్పటికీ ఎలా మారుతావు నువ్వు దర్శనము ద్రష్ట బహిర్లక్ష్యంలో దృశ్యంగా ఉన్నావు మధ్య లక్ష్యంలో దర్శనంగా ఉన్నావు అంతర్లక్షంలో ద్రష్టగా ఉన్నావు ఈ రకంగా సిద్ధిని సాధిస్తావు ఇలా పంచముద్రల నెరిగి ఎవరైతే జానిస్తారో వారు ఈ యోగ సిద్ధిని దైవ సాక్షాత్కార సిద్ధిని ఇప్పటి దైవం నీకు పరోక్షం ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలి చూడాలి అనుభవించాలి ఈ దీని ద్వారా తెలుసుకోవచ్చు చూడవచ్చు అనుభవించవచ్చు ఆ అనుభూతిని అందవచ్చు దృశ్యం తెలుసుకోవటం దర్శనం చూడటం అనుభూతి జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అర్థమైందండి పరామర్శ అంభవి ఇందాక వసతు ముద్రలందు పరమశాంభవి ఈ శాంభవి అంతర్లక్ష్యానికి పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ పరమైనటువంటి స్థితి జన్మరాహిత్య స్థితి మీరనే బయలుంది బయలు బయలు చదువుకుండా బ్రహ్మజ్ఞానంలో బయలు ఆ బయలు ఎక్కడుంది ఈ పరమశాంభవి అవతలు ఉంది ఈ శాంభవి మూతంలో ద్రష్ట అన్న ఈ ద్రష్టు రహిత పద్ధతిగా పరమశాంభవి ఈ ద్రష్ట లేకుండా పోతాడు అక్కడ ఆ దర్శనం కలిగినటువంటి వాడు ఆ సిద్ధి కలిగినటువంటి వాడికి ఆ ఆ స్థితిలో నిలబడిన వాడికి అది శాశ్వతం కాబట్టి పంచముద్రలందు పరమశాంభవి తెలుసు ఈ రకంగా మీకేది చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఆ మానసిక స్థితి ఆ ప్రాణస్థితి ఆ శరీర ఈ మూడు ఎప్పుడైతే నీకు కుదురుకుంటాయో వీటిని స్వాధీనపరుచుకొని సహజంగా ఎలా చేయాలి సహజంగా అంటే మూడవస్థలలోనూ చేయాలి సదా చెయ్యాలి సిద్ధిని అందే వరకు చెయ్యాలి పూర్తయ్యేంత వరకు చేయాలి అటువంటి తీవ్ర మమోక్షు అయితే తీవ్ర సాధకుడు అయితేనే వీటిలో ప్రయాణం చేయాలి హరి ఓ